డుగా లేనండి ఇప్పుడు చాలా సాధనలు చేసి సాధకుడుగా మారానండి అన్నావును సాధన చదుష్ట సంపత్తిని సంపాదించానండి అన్నావును సాధకుడు అంటే అర్థం ఏంటి ఓ సాధన ఉండాలి ఒక సాధ్యం ఉండాలి ఒక సాధకుడు అనే కర్త కూడా ఉండాలి ఇది కూడా త్రిపుటే సరే ఏవండి మీరేదో పాపం చెవిలో ఇల్లు కట్టుకుని పొద్దున్నది రాత్రి దాకా ఏదో ఆ జూమ్ ఆధారంగా చేసుకుని మాకంతా విపరీతమైనటువంటి జ్ఞానాన్ని అంతా కుమరించేస్తున్నారండి ఈ విపరీతమైనటువంటి ప్రయత్నం వలన మాకంతా బాగా తెలిసిపోయిందండి జ్ఞాతుం ఇచ్చసి ఇది జిజ్ఞాసు జ్ఞాతం ఇచ్చసి ఇది జిజ్ఞాసు మేము తెలుసుకోవాలని అనుకున్నా మీరు తెలియజెప్తున్నారు బాగుంది జ్ఞాతం ఇచ్చేసి జిజ్ఞాసు కదా ఏం ఏమైందా నీకేమైనా ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందయ్యా అంతకుముందు తెలియదండి ఇప్పుడు తెలిసిందండి ఓ పరిణామం వచ్చింది ఏమిటి అంతకుముందు తెలీదు ఇప్పుడు తెలుసు ఎందుకని ఎలా తెలిసిందయ్యా మీరు చెప్పబట్టి నేను చెప్పబడ్డి తెలియలేదు నీకు జ్ఞాతమిచ్చేసి జిజ్ఞాసు నీ జ్ఞాత అనేవాడు వాడు ఉన్నాడు తెలుసుకునేవాడు వాడు ఉన్నాడు వాడు చేసే ప్రయత్నం జ్ఞానం ఆ జ్ఞానం జ్ఞాత జ్ఞానము యేయము ఓ దాని గురించి తెలుసుకున్నాడు జ్ఞానం అనే శక్తి వలన ఒకదాన్ని తెలుసుకున్నాడు ఎప్పుడు వీడు తల్లి గర్భంలో నుంచి మొదలు పెట్టాడు తెలుసుకోవడం ఇప్పుడు కాదు ఎక్కడో తల్లి గర్భంలో నుంచి మొదలు వాడు ఆఖరి శ్వాస వరకు తెలుసుకునే ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది తెలియకుండా పోయాడండి అన్నది ఒటి మాట వాడికి తెలిసే పోతాడు తెలవకుండా ఇవ్వడిపోడు నీకు చెప్పలేడు అది వేరే విషయం ఈ చుట్టూ ఉన్న జనాభా అందరూ ఏంటంటే తెలియకుండా పోయాడు వీడికి తెలియకుండా వాడు పోయాడు వాడు పోయేది వీడికి తెలుస్తుంది తెలియదు వాడికి తెలుస్తుంది ఎందుకని వాడి లోపల జ్ఞాత నిర్ణయం చేస్తేనే కదా వాడు దేహాంతర ప్రాప్తికి ప్రయాణం మొదలు పెట్టాడు అచ్చట చివరి ఆఖర ప్రయాణం ఎవడు మొదలు పెట్టాడు ఆ జ్ఞాత పర్మిషన్ ఇస్తేనే లేకపోతే శరీరం పర్మిషన్ అక్కడ జ్ఞాతకు అవసరం లేదు శరీరం పర్మిషన్ ఎవరికి కావాలి శరీరానికి పర్మిషన్ ఇచ్చే శక్తి కూడా లేదు కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు ఏముంది త్రిపుటి త్రి జ్ఞాత జ్ఞానము ఏయము ఏమండి మీరు జ్ఞాతని కాదంటున్నారు నన్ను కాదంటున్నారు నేను చేసిన పనిని కాదంటున్నారు నేను పొందిన దాన్ని కాదంటున్నారు ఇవన్నీ ద్వయమేనంటే అద్వయమేమిటండి అన్నా జ్ఞాతకు సాక్షి ఎక్కడెక్కడ పెట్టాలి ఇప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళి ఏది నిర్ణయం అయితే ఆ నిర్ణయానికి అవతలా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకేదైనా నిర్ణయం అయిందనుకోండి ఆ నిర్ణయానికి అవతల ఉంది అది ఎందుకని ఈ నిర్ణయాలన్నీ త్రిపుటిలోవే త్రిపుటికి అవతల నిర్ణయం చెప్పమంటే ఎవరు చెప్పలేరు ఎందుకని అక్కడ ఇంద్రియాలు లేవు కాబట్టి అక్కడ పంచకోశాలు లేవు కాబట్టి అక్కడ మూడు గుణాలు లేవు కాబట్టి అక్కడ త్రిపుటి లేదు కాబట్టి ఏమండి త్రిపుటి కంటే ముందే ఉందండి ఉంది బ్రహ్మోర్ అవ్యక్త అవ్యక్త మహదోర్ మహదహంకారీ ఈ మూడు కలిపి ద్విపుటి ఉన్నదే అదంతా త్రిపుటి ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే సాంకేతిక పరిభాషలో చెప్తున్నా ఇప్పుడు మీకు మళ్ళా ఇదంతా సాంఖ్యాశాస్త్ర విచారణ సాంఖ్య దర్శనం ఇలా చెప్పింది అయినా అసలు మొదట్లో ఈ సృష్టి లేదు సృష్టి లేని దశలో కూడా బ్రహ్మము అవ్యక్తము మహదహంకారం మహత్తు మహదహంకారం ఇలా ఉన్నాయి నాయన బ్రహ్మణోర్ అవ్యక్త అవ్వడానికి ఏది కారణభూతమో అది మహాకారణం అనంత విశ్వంలో బ్రహ్మాండం వ్యక్తం అవడానికి ఏది కారణమో అది మహాకారణం బ్రహ్మాండంలో పిండాండం వ్యక్తం అవడానికి ఏది కారణమో అది కారణం అని చెప్పి మనమేం చేసాం ఇప్పుడు ఇట్ట చెప్తే ఎప్పటికి మనకు అర్థం కావట్లేదని వ్యష్టికి పట్టుకొచ్చేసాం వ్యష్టికి పట్టుకొచ్చి వ్యష్టి యొక్క నిద్ర వ్యష్టి యొక్క ఆనందమయ్య కోశాన్ని కారణం అన్నాం ఎందుకు ఇలా వచ్చింది ఏమండి సృష్టికి కారణం పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పరిచినటువంటి ఈశ్వరుడు కారణమో అట్టి ఈశ్వర కారణంగా సృష్టి అనే కార్యం జరిగింది ఇది కార్యకారణ వివేకం అంటే ఇక్కడ నిలబడాలి మానవుడు మానవుడికి జ్ఞానం ఏమిటంటే ఈ కార్యకారణ వివేకాన్ని విమర్శించి ఈశ్వరుడు కారణమని సృష్టి కార్యమని తాను లేనివాడనని గుర్తించగలిగే శక్తికి స్వరూప జ్ఞానం పేరు ఇక్కడ నిర్ణయమైనటువంటి వాడికి ఏమైంది ఈశావాస్యోపనిషత్తు పూర్తికొచ్చింది ఈశావాస్యమియా కార్యరూపంలో కారణం సర్వత్రా కనబడుతూ ఉండగా కార్యం ఎక్కడుందో సన్నదంతా కారణమే కార్యం లేనే అన్న జ్ఞానాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే నీవు సర్వకారణ ఈశ్వరం నిటలాంతరాళ విహారకం ఎక్కడండి ఈ నిటలం మనం ఏ స్తోత్రాన్ని తీసుకున్నా ఏం చేస్తుంది సంజ్ఞారూపకమైన బోధన సాధకుడికి సూచన అందిస్తుంది సాధకుడు కాని వాడికి ఎంత బుర్ర బదులు కొట్టుకున్నా ఏమి లాభం